సినిమా భ్రాంతికి ఆశ్చర్యం ఉందా లేదా ఉంది ఏమిటి కాంతి అలాగే చుట్టూ కాంతి ఉన్నప్పుడు కేశవండరాలు కనపడుతున్నాయి కదా నీకు ఏదో ఒక కొంత కాంతి ఉంటుంది చీకట్లో కనపడతా చీకట్లో కూడా ఒకసారి కొంత ఆ కాంతి ఎందు నేను కేశవనరంలో కనపడుతున్నాయి అధిష్టానము తాడులాగా మెటీరియల్ ఆబ్జెక్టే ఉండక ప్రకాశం కూడా అధిష్టానం కావచ్చు ఇప్పుడు మనం మరించి అంటే ఎండమాములకు సూర్యకిరణములు అధిష్టానం ఉంటాయి సూర్యకిరణములలో మీకు అండమాములు కనపడతాయి ఇసకలోకాలు కనపడే సూర్యకిరణాలలో మీకు అండమాములు కనపడతాయి ఆ తోటగంలో విషలక్షణ వాళ్ళు కనపడతాయి ఇసకను బట్టి కనపడం ఇసక ఉంటే వేడిని క్రియేట్ చేస్తుంది కాబట్టి నిరధిష్టాన భ్రాంతి అధిష్టానము ఏమీ లేకుండా భ్రమ కలగటం సంభవం కావు సాధిష్టాన భ్రాంతిని మేము ఒప్పుతాము నిరధిష్టాన ఒప్పము అంటే ఒప్పుకోము ఇది వేదాంత నిశ్చే ఇప్పుడు భ్రాంతికి జగత్తు యొక్క జగత్తు దృశ్యము మిత్యా కల్పితము దీనికి అధిష్టానం ఏమీ లేదు శూన్యమే తత్వము అని చెప్తే వాళ్ళని వైనాశితులు ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతంలో ఫైనల్గా ఏమవుతుంది సర్వ వినాశం అయిపోతుంది అని నీకేం ఆ వాదానికి వైనాశిక వాదము అని దానికే శూన్యవాదం అని పడిపోయింది ఈ కారణమన్నీ నేను ఇంతకన్నా చెప్పాను అదే అప్పటికప్పుడు పరగడపదాంతి ప్రకారమేసారి అనుకుంటూ ఉంటాను ఒకసారి గుర్తు చేసినట్టు కాబట్టి ఇక్కడ వేదాంత నిశ్చయని చెప్పి గౌడపదాచార్యులు ఆయన వేదాంతంలో చెప్పిన పూర్ణ ఆత్మ యొక్క అధిష్టానాన్ని అంగీకరిస్తున్నారు కనిపిస్తే వైనాశికుల యొక్క నిరధిష్టాన శూన్యవాదాన్ని అంగీకరించలేదు అని మనకు తెలుసు ఈ ద్వైతవాదులు ఏమంటారంటే గౌరవాదులు శంకరులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళు బౌద్ధులు వీళ్ళు శూన్యవాదులను నిందిస్తాం ఎందుకంటే వాళ్ళ భావన ఏమిటంటే థియా థీలాజియన్ అంటుంటాయి థీలాజి అని ఒక క్రిస్టియన్ థీలాజి అన్నది కలిశాను అతను అన్నాడు చూడండి మీ అద్వైత అంత బానే ఉంది వీ హ్యావ్ ఎ ఫండమెంటల్ ప్రాబ్లం విత్ యూ ఏమిటంటే మీ అద్వైత వేదాంతంలో దేవుడి యొక్క ఉనికి లేకుండా పోతుంది అని అంటాడు థియో అంటే గాడ్ థియో ఉండాలి అంటే నేనంటాను నువ్వు పొరబడ్డావాయా మేము నిరీశ్వరవాదులు కాదు బౌద్ధుడు నిరీశ్వరవాదులు మేము సేశ్వరవాదులు నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అరే నీ దేవుడు నీ హృదయంలో ఉన్నాడు రా శీలాజీన్స్కి అలా వదిలికి రాదు శీలాజీన్స్కి దేవుడు అక్కడ ఎక్కడో ఉండాలి అప్పుడే వాళ్ళు మనసు అక్కడ ఎక్కడో కాకుండా నీ హృదయంలో ఉన్నాడు అని చెప్తే వాళ్ళకి నచ్చింది మీకు వైష్ణవ సిద్ధాంతాలు కూడా చూడండి వాళ్ళకి మీకు హృదయంలో దేవుడు ఉన్నాడు అంటే వాళ్ళకి మర్చిపోతారు ఏదో అంటారు ఈ గీతలో అక్కడ అక్కడ ఉంది కాబట్టి దాన్ని తోసేయలేదు కాబట్టి ఏదో మాట తోసన్నా మెయిన్గా దేవుడు ఎక్కడ ఉన్నాడు వైకుంఠలో ఉంటాడు అది భూలోకంలో భూలోకంలో ఉండాలంటే ఇంత గర్భతుడు ఉంటాడు అక్కడే ఉంటాడు ఆయనకి ఇద్దరు భార్యలు ఉంటారు ఈ భార్య ఎక్కడా ఆ భాత్యక్కడా అంటే ఏదో అలాగా ఆ చీయో ఆ సంబంధించినటువంటి ఒక కుటుంబ వ్యవస్థ కింద పెట్టుకుని ప్రక్షేపం చేయడమే హృదయంలో దేవుడు మాట అంగీకారం ఈ ఈ చీనాజీ అని నాతో ఏమన్నాడంటే నువ్వు అద్వైతం అద్వైతం ఉంటున్నావు ఆత్మే బ్రహ్మ అంటే ఇంకే నీకంటే భిన్నంగా దేవుడు చూడాల్సిన అవసరం లేని వచ్చినప్పుడు అది ఒక రకంగా నిరీశ్వరవాదంతో సమానము అని వాళ్ళ సమస్య మేమ నేనేమంటానంటే చూడు మేము ఈశ్వరుణ్ణి నిరాకరించట్లేదు ఈశ్వర నిరాకరణం చేయట్లేదు జీవత్వ నిరాకరణం చేస్తున్నాం నీ అహంకారాన్ని నిరాకరిస్తున్నాం ఈ అలని సముద్రం లేదు అని మేము పాఠం చెప్పట్లేదు అలానే పట్టుకుని చూడు ఉన్నదల్లా సముద్రమే సముద్రం కంటే భిన్నంగా నువ్వు కూడా లేవు అని పాఠం చెప్తున్నావు కాబట్టి ఇక్కడ ఈశ్వరుడిని నిరాకరించట్లేదు నేను ఈశ్వరుని కంటే భిన్నంగా జీవుడిని వేరే ఉన్నాను అనే అహంకారానికి మాత్రమే నిరాకరణము కాబట్టి వేదాంతము ఈశ్వరవాదం కాదు సేశ్వరవాదము కనుక నూలపాద చాలి శంకరులని పట్టుకుని లేకపోతే మన పాఠంలో కూడా మన ఆత్మలు గట్టిగా చూడగలిగి దయ విలు లేదు అని అలాగంటే కన్క్లూషన్తో విశాఖ ఎలా అల్టిమేట్గా ఎవరనేవారు ఎప్పుడు ఉన్నాడు వాడు ఎక్కడో దూరంగా ఉన్నాడు ఇదంతా కూడా ఇదంతా కూడా కాన్సెప్ట్ షులో కాదు తప్పిస్తే దాన్ని అది ఒక యథార్థ అదే రియల్ అల్టిమేట్ రియాలిటీ అదే అని అన్నా మీరు లేదు ఉపాసన కోసం శృతి చెప్పే వాక్యాలు మీరు వింటే కనుక విరిగిపోతాయి వాచారభ్యుద్దితం ఏదైనా వాగభ్యుద్యతే అదేవో బ్రహ్మత్వం బుద్ధి నేదం ఎదిదం ఉపాసతే అంటే అర్థమేమిటండి దాన్ని అనువాదం చేయకుండా సంస్కృతంలో చెప్పేస్తే కౌటే ఒప్పేసేసి ఎంతో సౌకర్యంగా ఉంటుంది అనువాదం చేస్తే కష్టాలు ఉంటాయి కష్టాలు అంటే ఏమిటి చూడు అంటే ఏమిటి చూడు నువ్వు మాట్లాడే మాట్లాడినప్పుడు వాగింద్రియానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మచైతన్యానికి వచ్చింది అదే దేవుడు నేదం ఎదిదం ఉపాసతే నువ్వేదో ఒకదాన్ని పడుతుంది ఇదిగో లేవుడు ఇదం అని ఇదం పెట్టి నువ్వు ఉపాసన చేస్తున్నావు అది దేవుడు ఎలా ఉంటుంది అని చెప్తాం అదే ప్రావిషనాలుగా అంతఃకరణ శుద్ధి కోసం ఉపాసన కోసం ఇదేమో మేము కల్పించుకున్నాము పసుపు పసుపు ముద్దలో విఘ్నేశ్వరుణ్ణి కల్పించినట్టుగా కల్పించుకున్నాము బకెట్లో నీళ్లు పెట్టుకుని ఎంగేజ్ ఎమునేజీవా ఇదే గంగా ఇదే అని కల్పించుకున్నాం ఉపాసన అలాగా కనిపించుకున్నాను తప్పిస్తే ఉపాసన కోసం భావన చేశాను తప్పిస్తే భావనలోనే అంతనే మతంలో ప్రధాన భావన ఏమండి వేదాంతంలో స్పిరిచువాలిటీలో ప్రధానము జ్ఞానం జ్ఞానంలోని భావన ఉంటుంది కాబట్టి ఇదం రూపంగా ఆరాధింపబడే దేవుడు కేవలం భావన ప్రధానమైనటువంటి దేవుడు లేదా వేదాంతము దేవుడు ఆత్మరూపుడుగా ఉంటాడు కాబట్టి ఆత్మ అంటే కొంతమందికి ఇది ఒక ధనం ఉంది గురికే ఆయన ఆత్మంతో ఉంటారు ఆత్మంతో ఉంటారు ఈశ్వరుడు ఉంటే మాట్లాడతాం అదేదో ఆ ఈశ్వరుడు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఏదో చేస్తుంటూ మనం ఏదో వెనక్కి వెళ్ళి అలా ఉంటాం అలాగే మీరు ఒకరి నాతో అమ్మ భగవాన్ రంగ మహర్షి ఎంతసేపు ఆత్మనార్థపిస్తే ఈశ్వరుడికి ఆయన సరిపంత న్యాయం చేయలేదు ఇది అనాత్మ అయ్యా ఇది ఎక్కడ పిచ్చండి భగవాన్ వనమహర్షి ఆత్మ అనే అన్న ఎన్ని సార్లు ఎన్నిసార్లు ఆయన ఆత్మ అంటే ఆ ఆత్మే ఈశ్వరుడే ఎన్నిసార్లు ఆయన ఆత్మ అదే ఈశ్వరుడు ఇక్కడ ఏముంది వాక్యం ఆత్మా ఆత్మదేవుడు ఇంకా వేరే దేవుడు ఆత్మదేవుడే దేవుడు మీ హృదయంలో సాక్షి రూపంగా ఉండే చైతన్యమే దేవుడు మీరు దేవుణ్ణి ఆరాధించాలి బయట దేవుణ్ణి ఆరాధించడం ఒక స్థాయి వరకు ఉంది ఇదేమో నా ఆత్మా దేవశ్లో అనే అభిప్రాయాలు అవునండి ఆ శ్లోకం మీద కావాల్సింది చెప్పాను ఇంకేం చెప్తాను అయిన భాష్యకాన్ని కూడా పూర్తి చేశాడు తర్వాత శ్లోకం వికరోిశ్చిత్తే ప్రభు ఓకే ఇంతకుముందు ఏం చెప్పాం ఈ జగత్తు అనే దృశ్యాన్ని విద్యారూపమైన జగత్తుని ఆత్మయే ఆత్మదేవుడే కల్పిస్తున్నారు మనం చెప్పాం ఎలా కల్పిస్తున్నాడు ఇప్పుడు కుబ్రవాడు కొండను చేసాడంటే దానికి ఒక ప్రొసీజర్ అవుతుంది కదా అంటే అది కొని కొండ మిచ్చేట ఇక్కడ మాట్లాడుతున్నట్టు కొన్ని మిచ్చే తీసుకోండి సినిమా మిచ్చే కనబడేదే తప్ప ఉన్నది కాదు కానీ దానికి కూడా ప్రొసీజర్ ఉందా లేదా దానికి ఓ ప్రొసీజరు ఏదో ఉంటుంది కదా అలాగే ఈ ఆత్మదేవుడు ఇంత జగత్తుని కల్పించేస్తున్నాడు భార్య భర్త సంసారం వర్కింగ్ పొలిటిస్ డబ్బు దస్త ఇవన్నీ ఆత్మదేవుడు కల్పించేస్తున్నాడు ఏమీ ఉన్నది యథార్థంగా కాదు అంతా పెద్ద కల్పన నేను తప్ప ఇంక ఏది లేదు అది నేనే తిరుగుతూ ఉంది నేను నిద్రలేస్తాడు నేను తిరగడం ప్రారంభించింది నేను ఈ దేహము ఆ నేను వెళ్ళి ఈ దేహంతో ఐడెంటిఫై అయ్యింది నేను ఈ దేహం అని జగత్తు కూడా పిచ్చిలో వచ్చేస్తున్నాడు జగత్తు లేకుండా దేహం ఉండదు దేహం ఇప్పుడు నేను ఆన్ వన్ సైడ్ ఇట్ ఈస్ అపియరింగ్ యాజ్ జగత్ ఆన్ ది అదర్ సైడ్ ఇట్ ఇస్ అపేరింగ్ ల్యాస్ వ్యక్తి అయితే ఈ వ్యక్తిగా వ్యక్తిగా భాషిస్తున్నది ఏమిటి ఆత్మ జగత్తుగా భాషిస్తున్నది ఏమిటి ఆత్మ ఈ వ్యక్తి జగత్ భేదాన్ని తెలుసుకుంటున్నదేమో అది ఆత్మే అది ఇంకా ఆత్మగొప్ప ఇంకేమో ఆత్మే సబ్జెక్ట్ అయ్యి ఆత్మే ఆబ్జెక్ట్ అయ్యి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ తెలుసుకుంటూ సాక్షి రూపంగా ఉండేది కూడా ఆత్మ అంటే ఇప్పుడు సినిమా తెరమైన హీరో ఉన్నాడండి హీరోగా నిలబడింది ఎవరు కాంతి నిలబగా నిలబడిది ఎవరు కాంతి వాళ్ళిద్దరి మధ్య దెబ్బలాటను నిలబెట్టేది ఎవరు కాంతి ఈ నెబలాట్లకి హీరో నిలబడి విభాగాలకి అతీతంగా ఉండేది ఎవరు మాయాలు పెరిగింది ఇంకా మాయాలు తప్ప ఇంకో మాట ఏమీ పనికి రాదు కాబట్టి మీరు పరబ్రహ్మస్వరూపే సంసారంలో కూడా కొట్టుమిత్తులాంటితో ఏ దేవు నన్ను కాపాడుతాడని మీరు కాట్లు పడుతున్నారంటే మరి మాయ పట్ల ఇంకేముందంటే మాకు అదే మాయ ఆత్మాదేవ స్పుమాలయ ఎనీవే ఆ మాయలోనే ఆ విథ్యలోనే ఏమైనా ఒక వ్యవస్థ ఉందా ఒక స్కీమ్ స్కీమ్ ఏమైనా ఉందా ఉంది మాయ కూడా చాలా స్కీమాటిక్గా ఉంది వీళ్ళు ఇంద్రజాలం చేస్తూ ఉంటారు ఇంద్రజాలం చేసేవాళ్ళు కూడా అలా వెళ్ళి అందరూ కూర్చున్నారా అని టోపీ తీసేసి తగ్గటక్క కుందే తీసేసి చూపించేసి అయిపోయింది ఇంద్రజాలం వెళ్ళిపోనండి వాడు ఒక ఆ కోర్టు ఎందుకు ఇంద్రజాలాన్ని టోపీలోంచి కుందేలు ఈ కోర్టు ఎందుకంటే ఎలా ఉండాల్సిందే ఆ కోర్టు షైనింగ్లో ఉంటుంది వాడు టోపీ వాడుకొట్టుకు విచిత్రమైన టోపీ వడకడతాడు చేతిలో కలబడుతుంది ముందు పద్యాలు పడతాడు ఏదైనా జోకులు చెప్తాడు అందరినీ నవ్విస్తాడు ఇది చేస్తాడు ఐదు నిమిషాలు వ్యవహారం చేసి టోపీలోకి కుందేలు తీసు చూపిస్తారు మళ్ళీ ఆ కుందేలు టోపీ నోకలు పారేసి మళ్ళీ ఇంట్లో ఒక పాటలు పెడతారు పప్పు పెట్టుకుంటారు చేసే ట్రిక్ మూడు ఉంటాయి బెంటర్ సేపు ఇంకేం చేస్తారు అలాగే ఈ ఆత్మ జాగ్రత్త అవస్థలో ఈ దృశ్య ప్రపంచాన్ని చూపిస్తాం అంటే ఊకే అలా చూపించే ఇలా తీసేది మళ్ళీ నిద్రపోతే అలా కనుక దానికి కూడా ఎలాబరేట్గా ఒక స్కీమ్ ప్రకారం చూపిస్తుంది ఆ స్కీమ్ ఏంటి దాని కథ ఏమిటి అది నెక్స్ట్ చర్చ కొత్త చూద్దాం సంకల్ప కల్పయతి ఆత్మ ఈ జగత్తుని ఎలాగా క్రియేట్ చేసుకుంది సంకల్పం ద్వారా క్రియేట్ చేసుకుంది జగత్తుని సంక కల్పయతి నేను మీకేం చెప్పాను కల్ప కల్పన కల్పవృక్షము సంకల్పము అన్నీ ఒకటే చెప్పాలి అదే వస్తువు జగత్తుని కల్పిస్తోందన్నా సంకల్పిస్తోందన్నా ఒకటే కల్పన ఆ కల్పనలో గోళం ప్రాసం సౌందర్యం ఉంటాయి అంటే సుఖ కూడా ఉంటుంది సుఖం దుఃఖం ఉంటుంది అన్ని ఆపోజిట్స్ ఉంటాయి వాటికి ఒక వ్యవస్థపూర్వకంగా ఉంటుంది కల్పన ఆ సంకల్పన సంకల్పమే కల్పన సంకల్పయం అంటే కల్పయం నష్టం అంటే సంకల్పపూర్వకముగా జగత్తుని సృష్టిస్తూ ఉన్నది ఆత్మ మంచిది కేర ప్రకారమేణా కల్పయది కల్పయతే సంకల్పయతేన ఒకటే ఏ విధంగా కల్పిస్తుంది ఆ ప్రకారమేమి ఆ మెథడేమి అన్నది కృష్ణ దానికి శ్లోకం ఈ శ్లోకం అందరికీ కొంచెం కష్టం కష్టం అంటే మీకు కష్టం కాదు నాకు కష్టం ఎందుకంటే నేను అన్వయం చేసుకోవాలి చేసుకోవాలి ఈ కష్టం నా అభిప్రాయం ఒక కష్టమైన శ్లోకాన్వయం ఇప్పుడు ఆత్మాదేవ స్వమాయ దాంట్లో అన్వయంలో కష్టం లేదు అంతకుముందు శ్లోకం అలాంటి చెప్పారు ఇప్పుడు అలాంటి శ్లోకం వెకర్ అపరాన్ భాన్ చివస్థితే ప్రభువు కల్పిస్తున్నాడు ఎవడండి ప్రభు శివప్రభువా విష్ణు ప్రభువా బ్రహ్మ ప్రభు ఆత్మా ప్రభు ఆత్మానే ప్రభు అయితే మీరు నిరాత్మ నిరీశ్వరవాదురా అదే కాదు కావాయా మీరీశ్వరవాదులు ఏం కాదు ఆ ఆత్మే ఈశ్వరుడు శంక్రంలో అలసిపోతుందా గురువు అంటే ఆత్మే ఈశ్వరుడే ఆత్మండే సో బ్రహ్మ మహర్షి ఆత్మాత్మన్నారు కానీ ఎప్పుడు ఈశ్వరుణ్ణి నెగ్లెక్ట్ చేసింది ఈశ్వరుడు నెగ్లెక్ట్ చేయడం ఆత్మ ఆత్మంటే ఈశ్వరుడే అంటే లివింగ్ గాడ్ నీ హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉన్నాడు బా దేవుడు అదే దేవుడు అంటే అదే దేవుడు ఇంకా వెళ్ళి వేరే దేవుడు కొనకి రాదు ఎందుకంటే భిన్నమైపోతే దేవుడికి కూడా మనం అల్పణ చేసుకుంటాం దేవుడు ఈశ్వర సర్వభూతాన కొలు దేశే తెష్టపడుతుంది ఎలా ఉండాలి ఇప్పుడు డబ్బు ఉంది ఇప్పుడు డబ్బు ఉంది డబ్బు ఎక్కడుంది పర్సులో ఉంది పర్సు ఎక్కడుంది జేబు ఉంది జేబులో ఉంది జేబు ఎక్కడుంది నాలుగు ఉంది జేబు కట్ చేసేవాడు పట్టుకపోతే అదేమి ఉపయోగం జేబు నాయము అదే పట్టుకుంటా దేవుడు ఎక్కడ ఉండడు హృదయంలో ఉండడు దేవుడు ఎక్కడో ఉంటే మీద ఉపయోగం హృదయంలో ఉండదు హృదయంలో బయట ఉండదు ఇప్పుడు బంగాన పెట్టి మీరు కాశీలో ఉన్నాం వందల మంది అక్కడ ఘాట్లో ఉన్నప్పుడు స్నానం చేస్తాం వీళ్ళని చూడడానికి బోట్స్లో వచ్చి ఫోటోలు తీసుకునేవాడు ఫోటోలు చూసి నది ఒక్కటే ఆ చూసేవాడి దృష్టిలో ఏమిటి ఇట్ ఈస్ ఎ రివర్ స్పాయిల్డ్ అండ్ డర్టిడ్ బై ఆల్ దీస్ ఫెలోస్ వీడి దృష్టి ఏమిటి అది గంగా మాత రాట్లో స్నానం చేస్తే నేను స్వర్గానికి పోతాను నేను పోతాను చూడవుతాను వీడి దృష్టి ఎంత తేడా ఉందో చూడండి దృష్టిలో కాకపోతే దృష్టిలో ఉంటుంది గంగా నది గంగామాత ఎక్కడ ఉంటుంది వీడి దృష్టిలో ఉంటుంది నార్త్ ఇండియాలో గంగా జీ అంటారు గంగా మాతని మనం అంటారు ఈ మాతృత్వం ఎక్కడుందంటారు గంగా ఏంది మన దృష్టి భావనలో ఉంది చేతనే మతానికి భావంలో ఆత్మ సాక్షాత్కారాంతి జ్ఞానము భావన ఆ స్టేజ్ దానికి ఉండదు ఎక్కడ మంచిది ఎలాగో కల్పిస్తోంది ఇప్పుడు వికరోతి వికరోతి అంటే కల్పినతే మతం ఇప్పుడు వికారోతి అంటే ఇప్పుడు ఎలాగంటే మట్టి ముద్ద తీసుకున్నాను ఇంత ముద్ద తీసుకున్నాను తీసుకున్నా చిన్న ముద్ద తీసి ఘటన చేసి అక్కడ పెట్టా ఇంకో చిన్న ముద్ద తీసి శరావము అంటే మూకుడు సంస్కృతంలో శరావము అంట చేసక్కడ పెట్ట ఇంకో చిన్న ముద్ద తీసి పిడతా చేసి అక్కడ పెట్ట దీన్ని వికారవతి వివిధం కరోతి వికారవతి కొనుక్కుని ఉన్నానంట నిద్రలో ఉన్నానండి ఇప్పుడు నిద్రలో నేను భార్యాపిల్లలు ఇవేమీ లేవు కదా ఓకే నిద్ర లేచాను అండి నిద్ర లేచిన వెంటనే ఆత్మచైతన్యం సాక్షాత్కృష్ణం తెలివి తెలివి వచ్చింది అనిపిస్తుంది తెలివి వచ్చింది వెంటనే మేము భార్యాపిల్లలు సంస్థ ఇవన్నీ ఉన్నాము తెలుగులో ఉంటాం ఇప్పుడు ఈ తెలివి దేహం ప్రకాశిస్తుంది జగత్తు ప్రకాశిస్తుంది ది బాడీ ఇన్ ది వరల్డ్ ప్రకాశిస్తుంది అలా ప్రకాశిస్తూనే దేవుడిలో ప్రకాశిస్తుంది ప్రకాశిస్తూనే ఏ క్షణంలో జగత్తులో దేహము దేహము దేవత్తులను ప్రకాశించిందో అదే క్షణంలో వీరికి అజ్ఞానం చేత ఆ దేహంతో తాదాత్మ్యం వచ్చేస్తుంది ద బాడీ ఇన్ ది వరల్డ్ ప్రకాశిస్తుంది వెంటనే అయామ్ ద బాడీ ఇన్ ది వరల్డ్ అనే తాదాత్మ్యం వచ్చేస్తుంది ఎప్పుడైతే బాడీతో తాదాత్మ్యం వచ్చేసిందో జగత్తు భిన్నంగా ఉందనేటువంటి ధోరణి కూడా వెంటనే ఆ కూడా వచ్చేస్తుంది ఆ భేదం వచ్చేసిన వెంటనే ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ వికారాయి ఇప్పుడు ఈ దేహాన్ని జగత్తుని దేహంలో నేనునే వ్యక్తిత్వాన్ని వీడు అప్పుడే వికారం వచ్చేసింది చూడు వైవిధ్యం వచ్చేసింది భేదం లేని భేదం వచ్చింది అయితే ఇక్కడ ఆగలదు ఈ నేను అనగానే ఈ నేనుతో పాటుగా నేను భర్త భార్య అని రిలేషన్షిప్స్ అన్నీ వస్తాయి ఇవన్నిటికీ వీడు కనిపిస్తాయి భార్య అంటే నేను ఎందు భార్య ప్రకాశిస్తుందండి నేను యొక్క రూపాంతరం ఆ చైతన్యం యొక్క రూపాంతరమే భార్య అండి కొడుకన్నా ఆ చైతన్యం యొక్క రూపాంతరం అంతా ఆత్మ వేరే ఏమి ఆ చిదాకాశంలోనే ఉన్నారు కదండి ఇప్పుడు మీరు ఎలా అనుకుంటారంటే ఇప్పుడు ది ద స్పేస్ ఆఫ్ అవేర్నెస్ చిదాకాశం చిత్తనే ఆకాశం ఇప్పుడు నిద్రలేచారు ఈ జగత్తు ఎక్కడుందండి ఈ జగత్తు చిరాకాశంలో నేను చిదాకాశంలో నా భార్య ఎక్కడుంది నా భార్య చిరాకాశం ఒకరికి మీరు ఏదైతే సంసారం అని అంటారో అదంతా కూడా ఆ చిరాకాశం యొక్క కంటెంట్ తప్ప మరొకటేం కాదు చిరాకాశంలో అనే బ్యాగ్ చిదాకాశంలో ఎంతో సినిమా తెరమీదే ఉంటుందండి సినిమా అంటారు ఇప్పుడు సినిమా తరమీద ఒక కారులో వెల్లను వెళ్ళిపోతున్నాడు వెనక్కలు ఇంకో కారులో హీరో ఒక తరువు వెళ్తున్నాడు కార్పొరేషన్స్ ఉంటాయి కదా సినిమా తరమీద రెండు కార్లలో ఏదైనా ఒక కారు సినిమా తెరమించి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉందండి లేదు ఎంత వేగంగా నడికినా ఆ కార్లు సినిమా తరమినే ఉంటాయి అలాగే మీ మిత్రుడు ఎక్కడుంటాడు చిరాకాశంలో ఉంటాడు శత్రువు ఎక్కడుంటాడు చిరాకాశంలో ఉంటాడు భార్య ఎక్కడ చిరాకాశంలో కొడుకు చిరాకాశంలో తండ్రి చిరాకాశంలో దేవుడు దెయ్యం అన్ని చిరాకాశంలో సర్వం చిరాకాశంలో ఉంటాడు చిరాకాశంలో కనపడే సర్వము మిథ్య మరి సత్యం ఏమిటి చిత్తు సత్యం ఆ చిత్తే ఆత్మ అదే దేవుడు మరి ఈ సర్వం ఎక్కడి నుంచి వచ్చేయండి ఆత్మదేవుడే ఈ సర్వంగా కనుక అయిపోయింది వికరులో వికరు అపరాన్ భావాన్ భావములు అంటే పదార్థములు అపరా అంటే అదర్ అండ్ అదర్ ఒకటి చెప్పాలంటే ముందు ఒకటి చెప్పిన తర్వాత అదర్ చెప్పాలి కదా అదే అనుమయ కష్టం ఇక్కడ నియతాంశ అనియతాంశ అపరాన్ అంటే అనియత నేను పెట్టుకోవాలి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు కలగంటున్నారు కలగంటున్నా కళలో కొన్ని దృశ్యాలు పకడ్బందీగా పెర్ఫెక్ట్గా లాజికల్గా ఉంటాయి నియతములు ఇంకో కొన్ని దృశ్యాలు అసందర్భంగా ఇల్లాజికల్గా ఉంటాయి అనియతములు ఇప్పుడు కాశీ వెళ్ళారు గంగలో స్నానం చేయాలని హైదరాబాద్లో కూర్చొని అనుకున్నారు కళలో అనుకున్న వెంటనే రైలు ఆ రైలులో ఇరవై నాలుగు ప్రయాణం చేసింది కాశీలో దిగారు ఎక్కడికో వెళ్ళారు వెళ్ళి ఆ గంగా స్నానం చేసి దండం వచ్చారు ఎంత నియతంగా ఉందో చూడండి పర్ఫెక్ట్గా ఉంది ఈ లోపల ఆ కాశీలో దేవుడు కాశీ విశ్వేశ్వరుడు కనపడడం మానేశాడు అవి ఎవరో చెప్పారు కాశీ విశ్వేశ్వర ఇప్పుడు కాశీలో పెట్టా ప్రయాగంలో ఉన్నట్టుగా ఎవరో చెప్పారు కలలో అదేమిటి కాశీలో లేకుండా ప్రయాగబ్బా అది కళ్ళ మీరు దుఃఖపడ్డాయి ఇది ఎలా అవుతుంది అసందర్భంగా లేదు అనియతంగా ఉంది ఒకళ్ళు గంగానలో స్నాన సముద్ర స్నానం చేద్దాం ఉంటున్నారు పుష్కర్లో స్నానం చేద్దాం ఉంటుంది స్నానం చేద్దాం అంటుంటే హిమాలయాలకి పోయిన హిమాలయాలు పుష్కర్లో హిమాలయాల్లో కూడా ఉంటుంది ఎవరెస్టిక్ ఎవరెస్ట్ ఎక్కితే ఎవరెస్ట్ మీద వీళ్ళు పుష్కరం కనపడండి దాంట్లో స్నానం చేసి వచ్చాడు నేను పుష్కరం వస్తున్నాను ఇది వాడి కళ ఈ కళ ఎలా ఉంది అనియతత్వం ఇప్పుడు కళలో నియతాలు ఉంటాయా అనియతాలు ఉంటాయా అయా ఇవే ఉంటాయి అవే ఉంటాయి నియతాలే ఉండము నియతములో ఉంటాయి అనియతములో ఉంటాయి వ్యవస్థితములు ఉంటాయి అవ్యవస్థితములో ఉంటాయి శాస్త్రీయములు ఉంటాయి అశాస్త్రీయములో అపరాన్ భావాన్ అక్కడ ఏదో ఒకటి చెప్తారు ఈ అపరాన్ అనే పదములు వేస్తారు దానికి మేము పెట్టుకోవాలి సో నియతన్ అపరాన్ నియతాన్ భావాన్ అపరాన్ భావాన్ నియతములైన పదార్థములను అనియతములైన పదార్థములను వివిధంగా ఆత్మదేవుడు సృష్టించుకున్నాడు అక్కడ వాక్యం విదిరిందా వినలో అపరాన్ భావాన్ నియతానుశ్చ వ్యవస్థితాన్ వికలోతి అవ్య అపరా మళ్ళీ అవ్యవస్థితాన్ వికలోతి ఏమంటే కలగంటున్నాడు ఈ కలలో చెప్పినంత జాగ్రత్త వ్యవస్థలో అనుభవిస్తుంది జాగ్రత్తకి కలకి ఏం కావాలన్నా నెల రోజుల నుంచి చెప్తే సర్వసాంధ్యం సర్వసాంధ్యం కలలో ఇప్పుడు జాగ్రత్త కావాలంటున్నాడు కళ కంటో కలలో గంగానదిని చూశాడు పుట్టుకుంటే చలి కూడా వేసింది చాలా అలగా ఉంది ఏమంటే ఇప్పుడు ఈ గంగానదిని చూసింది కలలో చూసిన గంగానది కలలో భాగంగా అంతశ్చిత్తమా బహిశ్చిత్తమా బహిష్త అయితుంది కదండి బహిష్ పుజ్ఞ రూపంగా ఉండేది ఏమంటే గంగానదిని స్నానం చేసేసి గెట్టు వచ్చి నాకు మూడవంత పుణ్యం వచ్చింది అని అనుకున్నాడు ఈ పుణ్యం అంతశ్చిత్తమా బహిష్ితం అంతశ్చిత్తం కాబట్టి అదే కళలో కొన్ని బహిశ్చిత్తములుగా ఉన్నాయి కొన్ని అంతశ్చిత్తములు ఇన్ని రకాలు కూడా ఆత్మదేవుడు కల్పిస్తున్నాడు వివిధం కరోతి అన్నిటినీ కల్పిస్తున్నాడు కేవలం కల్ప ప్రభువు ఆయన ప్రభువు ఇంత సృష్టిగా ఆత్మదేవుడు చేస్తే ఆత్మదేవుడు అయినప్పుడు ఇంత ప్రభువు ఎందుకు అవడు ప్రభువు అంటే సర్వసమర్థ అని ఒక అర్థం అన్నిటికీ సమర్థుడ అవునా కదా అన్నిటికీ సమర్థుడ ఇవన్నీ సృష్టించాడు కదా ఇప్పుడు వీడు కళలో ఎప్పుడు పేకాట్లో ఓడిపోయేవాడు కళలో బాగా ధనం సంపాదించాడు సమర్థుడు ఉందా లేదా సర్వసమర్థుడేళ లేదా ఎప్పుడూ ఒక ఒక దుష్టుడిని ఎప్పుడు కొట్టాలనుకునేవాడు కొట్టలేడు నీరసం కానీ కళలో కొట్టేస్తాడు సర్వసమర్థుడే వేయడం లేదా కళలో మాస్టర్ యువ బాస్ ఇంకండి ఎనీథింగ్ ఇప్పుడు మా మిత్రుడు ఒక ఉండేవాడు మా పోలీ ఆఫీలో పనిచేసే పేరు పోలీ ఉండేవాడు ఒక సూపరింటెండెంట్ ఒక ఆయన ఉండేవాడు ఎస్కే రాయ్ అని పెళ్ళాలి ఆయన ఆయన ఉండేవాడు ఈ సూపరింటెండెంట్ ఇతన్ని కొట్టుకుని సతాయిస్తూ ఉండేవాడు అయ్యో నువ్వు ఎండికి పాయింట్ సరిగ్గా కట్టలేదు నువ్వు ఏమో ఎన్ఆర్ఎస్ సరిగ్గా చేయలేదు అని పేరు పిల్లే సదా ఇస్తూ ఉండే ఏ పిల్లే తన హీరని ఏదో బలిపెట్టినోడు వెళ్ళిపోదాం ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి బలిపెట్టిన ఏదో హింస పెడుతుంది ఒకసారి అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ పార్టీ అయింది ఈ పార్టీకి అప్పుడు చేరి నేను సో తాగరా సో నేను వాళ్ళు బాబు పెట్టాను నన్ను మోసా నేను కూర్చొని ఒక మాట కూర్చొని తాగి నేను వచ్చిన కూర్చున్నాను వీళ్ళందరూ ఆగ్రహాలు సేవించారు మన మిత్రుడు శుభ్రంగా ఆల్కహాల్ సేవించారు వెళ్ళి హెచ్ అది అలరాయి వాళ్ళు అన్నాడు చుట్టుపక్కల తప్పని అట్టి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ వదిలించుకుని వచ్చేసి నీళ్ళ మూలంగా నిన్ను స్పేర్ చేశాను లేకపోతే నేను ఎన్ని మాటలున్నాడో అది మాటలు అనేసి అనేసి ఆ తర్వాత ఫిజికల్ గా ఆయన అక్కడ నుంచి తీసేసారు సెలవు పెట్టారు భయం ఆఫీస్కి రావాలంటే మామూలుగానే సహాయిస్తాను ఆ రెండు రోజులు మూడు రోజులు సెలవు పెట్టాడు ఇంకా ఎక్క కాలం సెలవు బుద్ధి సరే ఆయన మీకు క్షమాపణ ఉంటుందని వారు మేమంటో సహాయించాం ఫీల్ మీ వస్తే రాయితీ ఇచ్చాడు వెళ్ళి ఆయన వెళ్ళి సారీ చెప్పే సారీ ఐ అండర్స్టాండ్ బట్ బీ కేర్ డూ వర్క్ ప్రాపర్లే ఆయన పెద్ద మొత్తం చూడేశారు మంచిగా ఆయన ఆయన వీటి దిక్కితే పట్టించలేదు సో ఈ కళలో మీరు జాగ్రత్త అవస్థలో చేయలేని అన్నీ కళలో చేసేవి అందుకోసం చెప్పారు కళ అంటే అలా ఉంటుంది జాగ్రత్త వస్తలో ఓడిపోయినవన్నీ కళలో భయపడుతుంది జాగ్రత్త వస్తులో లాస్ అయినవి కళలో ఉపాయ అన్నీ చేస్తాయి కాబట్టి ప్రభువు సర్వసమర్థ వేరే ఆత్మదేవుడు దీని ఈ చర్చ యొక్క సారం మీరు కనుక జాగ్రత్త అవస్థని దుఃఖమయం చేసింది ఎవరు మీరే చేస్తున్నారు మీరు జాగ్రత్త అవస్థని ఆనంద నిధానంగా మీరు చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్సిటీ ఇప్పుడు ఒక్కొక్క చెప్పిన మాట వినటం లేదండి సపోజ్ నేను కూర్చుని దుఃఖిస్తూ అది మహా దుఃఖాన్ని పొందుతాను నా చెప్పిన లేదు నేను చెప్పిన అమ్మాయిని పెరగా లేదు హర్ట్ అంటారు డీప్ హర్ట్ అంటే వీడిని కని పెంచి పోషించి నా బుధాల మీద వెతుకు తిప్పారు వీడిని వీడు ఈరోజు నా చెప్పిన మాట వింటే నా హత్తును చూసారు అది వెరీ డీప్ హత్తు ఆ హత్తు ఎవరు క్రియేట్ చేశాడు వాడు క్రియేట్ చేశాడు మీరు అనుకుంటుంది కానీ ఆ హత్తుని వీడే క్రియేట్ చేస్తుంది సపోజ్ హీ డిసైడ్స్ యు ఆర్ ఎ ఫ్రీ పర్సన్ టోటల్ ఫ్రీడమ్ అసలు ఒక మీకు ఫ్రీడమ్ అంత మీ అదరవాళ్ళకి మీరు ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారో అంతే ఫ్రీడమ్ మీకు వీటిలో పనిమెన్షన్ పెట్టుకున్నారనుకోండి ఆ పని మనిషి గిన్నెతోటి ఎలా తోతో నేను చూస్తూ ఉన్నాను అనుకోండి ఆ పని మనిషికి ఉండదు మీకు ఫ్రీడమ్ ఉండదు అలా కాకుండా మీ పనంతా చేసుకుని అక్కడ పెట్టేసి మీ పని అయిన తర్వాత హ్యాపీగా వెళ్ళిపో ఆ పనిమెన్షన్ ఫ్రీడమ్ ఇచ్చేసారనుకోండి మీరు హాయిగా టీవీ చూస్తూ ఉంచు ఆ అమ్మాయికి ఫ్రీడమ్ ఉంటుంది మీకు ఫ్రీడమ్ అన్ని రిలేషన్షిప్స్ ఇలాగే ఉన్నాయి భార్య కానీ భర్త కానీ ఇప్పుడు డబ్బుందనుకోండి నువ్వు నీకు వందల రూపాయలు చేతికి అన్ని పలు సామాన్లు అన్నీ డొనేసి మళ్ళీ మిగిలిన ఆ బిల్లు నాకు ఇయ్యని నేను అన్నారనుకోండి అదే అవతల వ్యక్తికి ఫ్రీడ ఉండదు మీకు ఫ్రీడమ్ ఉండదు మీకు మాత్రం ఏమి ఉంటుంది ఈ బిల్లు చూసుకోవాలి కాల్సిన ప్రేమించి వ్యక్తి దగ్గర బిల్లులు చెల్లర్లో ఆయన వసూలు చేసుకోవాలి ఆ చెల్లం తక్కువ వస్తే అదిగో తక్కువ ఇచ్చేవాళ్ళు ఎవలాడాలి ఇది ఇదేమి ఫ్రీడమ్ ఇది దాంట్లో ఆ జీతం తీసుకెళ్లి ఇచ్చేసి ఇది మీది మీ ఇష్టంలో చేసుకోవాలి అని ఇచ్చేసి మీరు హాయిగా ఉన్నారనుకోండి పాకెట్ మనీ కూడా కావాల్సి వస్తే అడిగి చూసుకున్నట్లో ఉన్నారనుకోండి అంత ఫ్రీడమ్ అదే కానీ అలాగే పిల్లలకి వాళ్ళు ఒక వయస్సు వచ్చిన తర్వాత ఆయన ఇది జీవితానికి పద్ధతి నా అభిప్రాయం ఎలా ఉంది నీ ఇష్టమని మనం నువ్వు చేసుకోవాలి అని చెప్పేసి నా తిగే స్వరూపంలో దాతి మీ దేతలతో తొలగించుకోవాలి కాబట్టి బంధాన్ని మనమే సృష్టించుకోవచ్చు ఫ్రీడమ్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు శోకాన్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు దుఃఖాన్ని మనమే అదే ఆనందాన్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక వ్యక్తి దేహకాన్ని తీసేసుకోండి అదిగో ఆ వ్యక్తి లేదని విద్యం అంతకంటే పొరపాటు ఇంకేముంటాయి అలాగా కూడా ఆ వ్యక్తి ఉన్నాడు ఎందుకంటే లేనిది దేహము రూపమే కానీ ఆత్మ కాదు కదా ఆత్మ ఎప్పుడూ ఉన్నది ఆ వ్యక్తి సర్వం నందు విలీనమై ప్రాణవాయువులు అనంత వాయువులో కలిసిపోయాయి అంటే అర్థం ఏమిటి అనంతవాయువు ఉంది కదా ఆ వ్యక్తి సర్వం నందు విలీనమై హిరణ్య గర్భ రూపంగా ఆ వ్యక్తి ఉన్నాడు అని మీరు తెలుసుకున్నారనుకోండి దుఃఖానికి అవకాశం ఎదలవాడు తిట్టాడకపోయి నన్ను నన్ను తిట్టగలిగిన వాళ్ళ అమ్మళ్ళు నేను ఈ సృష్టిలో ఎందుకంటే ఈ సృష్టి అంతా చేసేవాడినే నేను ఇప్పుడు ఒక చెవిటాయన ఉండేవారు మా చిన్నప్పుడు ఆయనకి చెవుడు బ్రహ్మ చెవుడు ఏం చెప్పినా ఈ అలరి పిల్లలు ఏం చేసేవారు అంటే వీళ్ళు నవ్వు ముఖం పెట్టి తిట్టేవారు ఇలాగే నవ్వు ముఖం పెట్టి తింటే ఆయన అనుకునేవారు వీళ్ళు దండం పెడుతున్నారనో కోసం ఉన్నారనో అడుగుతున్నారనుకుని ఆ బాగానే ఉన్నానని సమాధానం చెప్పేవారు ఆయన చెప్తే వెళ్ళి ఇవతలకు వచ్చి పక్కన ఉన్న అమ్ముతుంది ఇప్పుడు అవివేక్ వీడంటారా ఆయనంటారా వీడే అవివేక్ ఆయన ఆత్మస్వరూపు ఎందుకంటే తిట్టినప్పుడు కూడా ఆ తిత్తుని నన్ను క్షేమ సమాచారం అడుగుతున్నారనుకుని ఆయన నవ్వి క్షేమంగానే ఉన్నాను మీరెలా ఉన్నారు అని అనేసి వెళ్తుంది కాబట్టి అదేవిధంగా నేను హత్య అవ్వాలంటే నన్ను హత్య ఎంతవరకు చేయగలుగుతారో తెలిసినా ఎంతవరకు మీరు ఎదరవాడికి హత్య చేసే అవకాశం ఇస్తారో అంతవరకే ఎదలవాడిని మిమ్మల్ని హత్య చేయగలుగుతారు కాకపోతే వాళ్ళు హత్య చేయలేక ఏం హత్య చేస్తారు కాబట్టి సంసారాన్ని ఆనందమయం చేసుకున్నా దుఃఖమయం చేసుకున్నా దానికి సమర్థులం మహామే ప్రభుత్వ ప్రభు అంటే ఎందుకు అర్థమవుతుంది ఉపాధ్యస స్పృష్టత్వం ప్రభుత్వం ప్రభుత్వం అనగామై ఉంట అనగా ఉపాధి యొక్క సంస్పర్శ లేకుంటుంట ఉపాధి అంటే ఇప్పుడు కాంతి ప్రాజెక్టుల కాంతి సినిమా నిర్మయబడింది హీరో రూపంగా కనపడింది ఇప్పుడు కాంతి హీరో అయిపోయిందా లేదు హీరోలా కనబడుతోందంటే ఆ హీరోయే ఉపాధి ఉపాధి ఇప్పుడు విలం దుష్టు కాబట్టి కాంతిలో దుష్టత్వం వస్తుందా ప్రాజెక్టు దుష్టం అవుతుందా దా హీరో గొప్పవాడు కాబట్టి ప్రాజెక్టు గొప్పతనం వస్తుందా కాఫీ ఒక్కదనం వస్తే చెడ్డదనం కూడా వస్తుంది ఒప్పదనము రాదు చెడ్డదనము రాదు ఇప్పుడు బంగారంలో నెక్లెస్ చేశారు నెక్లెస్ డిజైన్ అంతా చెడిపోయా చాలా అవకరంగా వచ్చింది అగ్నిగా వచ్చింది ఇప్పుడు బంగారం అగ్రి అయిపోతుందా అవరు బంగారం అగ్రి అవరు కాఫీలో పంచదార ఎక్కువ వేసి పాడు చేశారు కాఫీ ఆ కాఫీ దోషం పంచదార వస్తుందా రాదు కాబట్టి ఉపాధి ధర్మం అలాగే నేను సంసారిని నేను దుఃఖిని అని వీళ్ళు అనుకుంటారు ఆత్మ దుఃఖి అయిపోతుందా అవదు సంసారం అవదు అదే దారి ప్రభుత్వం ఉపాధి అసంస్పృష్టత్వమే ప్రభుత్వము అటువంటి ప్రభువు ఆత్మ వికరోతి అంటే వివిధం కరోతి వికరోతి అంటే నానా కరోతి అనేకములను చేయించున్నది ఎక్కడ తన ఎదురు దేనితో తనతో ఎవరు తాను దేనితో స్వమాయో నానా అపరాన్న అపరములు అంటే అదర్ వాట్ ఈస్ ది అదర్ వరల్డ్లీ ఏమండీ అదర్ వరల్డ్లీ అయితే టూ బిగిన్ విత్ ఒకటి ఉంటుంది కదా అప్పుడే అదర్ వస్తుంది కదా ఆ బిగిన్ విత్ ఏంటవుతుంది శాస్త్రీయ అని అవుతుంది ఏమండీ ఎప్పుడు ది అదర్ అని ది అదర్ అంటే దానికి ఏదో ఒక అర్థం మీరు చెప్తే దాన్ని బట్టి అదే అర్థం అవన్నీ ఒకటి ఒక ప్రశ్న ఇప్పుడు అపరానికి శంకరులు ఏమర్థం చెప్తున్నారు లౌకిక అని అర్థం చెప్తారు అంటే లోకం వ్యవహారానికి సంబంధించినవన్నింటినీ అంటే ఇది మార్కెట్ ఇదేమో సినిమా ఇదేమో పాలిటిక్స్ వీళ్ళు నైపులు ఇవన్నీ కూడా లౌకికము అనన్నిటినీ కూడా ఆత్మదేవుడు కల్పిస్తున్నారు ఇది భార్య విడుపు వీడి మనముడు ఇవన్నీ కూడా ఆత్మదేవుడు కల్పిస్తున్నాడు ఇవన్నీ లౌకిక ఏమంటే లౌకికాలు అదర్ అయితే ఇది వర్ణం ఏమిటవుతుంది శాస్త్రీయము శాస్త్రీయములు అంటే ఏమిటి అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అహం సన్యాసి అహం గృహస్థ ఇది నా ధర్మము నేనేమో పితృశ్రార్థం చేయాలి నేనేమో ఈ కర్మలు చేయాలి నాకే కామలు ఉన్నది స్వర్గం వెళ్ళాలి కాబట్టి అగ్నిష్మం చేయాలి ఇవన్నీ ఏమిటంటారు శాస్త్రీయమైన కల్పన ఇది లౌకికమైన కల్పన కూడా అలాగే ఉంటుంది నిధ్యాత్వాలు ఉంటే అలాగే అంతేతమే కి వాళ్ళకి థీలాజియన్స్కి వాళ్ళకి ఇష్టం ఉండదు థిలాజియన్ ప్రాబ్లం ఏమిటంటే ఇప్పుడు దేవుడు నీకంటే భిన్నంగా లేడనుకో మరి అయితే పూజ పూజ వస్తున్నట్టు నాడు ఫండమెంటల్ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు పూజ శాక్టర్ శాక్ట్ పూజ దానికి డిస్టర్బ్ అవ్వకూడదు దానికి డిస్టర్బ్ అవ్వకూడదు అంటే నేను అల్పుడు అవ్వాలి దేవుడు అధికుడు అవ్వాలి నాకంటే భిన్నంగా దేవుడు ఉండాలి దేవుడి కంటే భిన్నంగా నేను ఉండాలి కదండి ఇప్పుడు మనం ఏం చేసాం దేవుడు అధికుడు కాదు వీడు అల్పుడు కాదు అసలు భిన్నమే కాదు అంతా ఒకటే నేనే దేవుడు ఇంక పూజ నేను కండి అనే ప్రశ్న వస్తుంది సపోజ్ అప్పుడు దానికి అనేక రకాలుగా దాని వ్యవస్థ చేయవచ్చు ఒకటే చూడు నేను ఆత్మరూపుడను ఆత్మ చైతన్యమే దేవుడు అన్నది తెలుసుకుంటే ఇంకా పూజ అర్థం లేదు అని ఒక వ్యవస్థ కానీ ఎద్రవాడ వ్యవస్థకి సరిశుద్ధంగా లేడనుకోండి అప్పుడు ఇంకో వ్యవస్థ ఎలా చేయొచ్చు అంటే చూడు ఆత్మయే దేవుడు తెలియడానికి అంతఃకరణ శుద్ధి అవసరము నీకు ఆ శుద్ధి అవత రావటానికి పూజ ఉపకరిస్తుంది అని వ్యవస్థ చేయొచ్చు కానీ నిష్కామంగా చేయాలి పూజ సకాలంగా చేస్తే మళ్ళీ అంతఃకర్మశుద్ధి కామన దోషం అంతఃకరమ దోషం కామన కామయేష క్రోధేష అధోగుమ సమద్భవ మహాశమ మహాపరత్మ కాబట్టి కాబట్టి నిష్కామంగా చేయాలి నువ్వు పూజ చేసినా నిష్కామంగా చేస్తే అది నేను అపకరణ శుద్ధి కల్పించి మీ చేత పూజింపబడే దేవుడు ఆత్మయ్య తెలుసుకోవటానికి ఇది దారి అవుతుంది అని వ్యవస్థ చేయాలి ఈ రెండు వ్యవస్థలు వీడికి నా చదువు ఇంకే మీరేం చేస్తారు వాడిని వాడి పూజకి మీ శాస్త్రానికి పొంతముక ఇలాగే వాడిని అకామడేట్ చేసుకొచ్చాము వేదాంతులు మీ మేనేజ్ టు అకామడేట్వి కడమా ఇవే పర్టికులర్ లే విత్ సమ్ రెస్ట్రిక్షన్స్ యూ అకామిడేట్ మొత్తం ఎంటైర్ కర్మ అకామిడేట్ చేయడం ఇంక నుంచి శత్రు జయం కోసం నేనేమో ప్రత్యంగిరాదేవికి ఎండుమిర్చికేటట్టు హోమం చేస్తానంటే అది వేదాంతంలో అకామిడేట్ అవ్వదు శత్రు అనేవాడు లేడు ఆత్మ అంతా ఆత్మే ఎన్నో శత్రువేట కాబట్టి ఇవ్వనీవే సో శాస్త్రీయమైన కల్పన ఏది పూజ అన్నది అంతఃకరమ శుద్ధి ద్వారా మోక్షాన్ని తీసుకెళ్తుంది అంటే శాస్త్రీయమైన కల్పన మోక్షమేమిటి మోక్షం కూడా శాస్త్రీయమైన కల్పన అల్టిమేట్ మోక్షం లేదు బంధము లేదు అయితే ఈ శాస్త్రీయమైన కల్పనలన్నిటికీ అధిష్టానం ఏమిటి ఆత్మచైతన్యం లౌకిక కల్పనలు గురుకు ఓడలు డబ్బు దర్శనం పార్కింగ్ ఇదంతా ఐదౌకి మాన కల్పన ఓడంత కల్పన ఇంకా శాస్త్రీయమైన కల్పన ఏదైనా ఒక బోలేనా ఉంది ఈ లౌకిక కల్పనకి ఏం గోలుంది ఇది దీన్ని వాళ్ళు చేస్తున్నా ఆత్మదేవుడే చేస్తున్నాడు సర్వము ఆత్మదేవుడే చేస్తున్నాడు లౌకిక భావ పదార్థం శబ్ద భావములు అంటే పదార్థములో అర్థం పదార్థములు అంటే పదార్థములో ఏమో సాలిడ్గా ఏమో ఉన్నాయని మీరు అనుకోండి పదస్య అర్థ ఆ పదానికి కదర్థం సో అంటే శబ్దస్పర్శ రూపరస గంధము దృశ్యములంటే ఇవే శబ్దస్పర్శ రూపరస గంధము మీరు రూపాన్ని చూస్తారు ఇప్పుడు గులాబీ పువ్వు ఉందండి మీరు గులాబీ పువ్వును చూడరు గులాబీ పువ్వు యొక్క రూపాన్ని చూస్తారు గులాబీ పువ్వు అంటే రూపం ఒక్కటైనా ఇంకేం లేదా గంధాన్ని అగ్రమిస్తారు వాడు పువ్వును ఆఘ్రానిస్తున్నాడు పువ్వును ఏం ఆఘ్రానిస్తాడు పువ్వు యొక్క గంధాన్ని ఆఘ్రానిస్తాడు గంధము ఒక గుణము మాత్రమే కోపము ఒక గుణము మాత్రమే వీణ వాయిస్తున్నాడంటే శబ్దం అంతే శబ్దలే తప్ప ఇంకేమే ఆ వీణంతా వాయించిస్తారా దాంట్లో శబ్దాన్ని పంపిస్తారు కాబట్టి పదార్థములు అంటే శబ్ద స్పర్శను పరస గంధము అయిదు తప్ప ఇంకా వేరే కాదు ఈ పదార్థములను లౌకికములు శాస్త్రీయములో రెండుగా మనం విభాగం చేస్తే ఆ లౌకికాలని ఈ శాస్త్రీయాలని వివిధ వివిధములుగా ఎవరు సృష్టిస్తున్నారు ఆత్మదేవులే సృష్టిస్తున్నారు అంతశ్చిత్తే వ్యవస్థితాన్నని దాని వ్యాఖ్యానం చేస్తున్నారు అంతశితేపల చిత్తములందు ఉన్న పదార్థములు లోపల చిత్తములందు ఉన్న పదార్థములు అంటే చిత్త సంస్కారములు అటునే వాసనలు ఇది చూడండి ఇప్పుడు ఎదుర్కొండగా వీడు ఎదుర్కొండగా ఉన్న వ్యక్తిని భార్య అని వీడు వ్యవహరిస్తారు ఆ వ్యవహారానికి మూలంలో మానసికమైన వాసన లేక సంస్కారం ఉండాలి ఆ సంస్కారము పెట్టే భార్య అనే వ్యవహారాన్ని వీడు అలవాటు ఇప్పుడు వివాహం అనేది అంత పగిన వీళ్ళంత అలా ఆ సంస్కారం వీటికి బాగా గట్టి పడాలి ఇప్పుడు దుష్యంతుడు శకుంటే ఎవడో మూడో పెట్టి వాడికి తెలియకుండా ఎవరో చెట్టు చాటులో పొద చాటునో వివాహం చేసుకున్నాను అన్నాడు దాని ధర్మంలో ఎవరికీ తెలియదు లేదు చక్కగా వచ్చాడు ఆ తర్వాత ఆవిడ వచ్చింది అంతేంటి ఆ సంస్కారం అది బలపడలేదు వాడికి బలపడలేదు చుట్టుపక్కల వాళ్ళు చెప్పడానికి వీలు పరిస్థితి అలా కాకుండా ఊరందరినీ పిలిచి పెద్ద వేదిక చేసి మంత్రాలు ఇవ్వకుండా చెప్పి ధ్రువ ధ్రువక్షత్రువయోని అంటో ధ్రువంతే రాజా గురుణో ధ్రువంతే గో బృహస్పతి అంటే ఇదో ధ్రువ ఉంటే గట్టిగా ఉండేది అని ఇలాంటి మంత్రాలు ఉన్నాయని చెప్పి ఊళ్ళో వాళ్ళందరి చేత తథాస్త అనిపించి ఓ పూజలు బియ్యం అక్షతం వాళ్ళనిచిలిపోయించి ఇంత పని చేస్తే దానికి వివాహ సంస్కారమే ఉంటుంది అప్పుడు వీడు హృదయంలో గట్టిగా వాసన ఒకటి కొను ఆ వాసనకి అంత స్థితి వ్యవస్థ ఆ వాసనలన్నిటినీ కల్పించుకునేది ఎవరు ఆత్మ వివాహి నేను గృహస్థుని అనే వాసన కల్పించుకుంటే ఆ వాసనని వదులుకోవడం కూడా పూర్వం వివాహం అనే వాసనని కల్పించిన శాస్త్రమే ఆ వాసన వదిలి ఉపాయాన్ని కూడా చెప్పింది గృహి భూత సన్యాసి సో విరక్తులే సన్యాసం చూసుకుంటే నేను భర్తను నేను భర్తను అనే వాసన ఆ వాసన ఇప్పుడు వీళ్ళు సన్యాసం కూర్చుకున్నాడు అనుకోండి అమ్మగారు వచ్చారు అనుకోండి ఆవి చూడగానే ఇదిగో ఇవన్న భార్య అని అనుకో వాసన కూడా అంటే అది కానీ అది చూడలేకూడదని కాదు దానివల్ల లెటర్ రాల్గా చూసుకుంటే ఇదిగా చూడకూడదు చూస్తే చూసి అనుకోండి పోతాయి ఏమో అవుతాం ఫోటోలు చూస్తే ఫోటోలు చూసినానికి మనుషులు చూసినానికి ఏది దేవాలే లేదు దానికి అంత స్థితమే కదా అంటారు కాబట్టి పాయింట్ ఏమిటంటే ఆ వాసన ఉండాలి అందులో సమయం ఉండాలి అంతేగాని పనులు అనుమాయించటం అలాంటివి తనకి రాదు సో మొత్తానికి అంతశిత్తే వ్యవస్థిత హృదయం ఉన్న భావము అపరాలు ఉన్నారు కాబట్టి బహిష్చితే బయట నుండేటువంటి పదార్థము బయట ఉన్నట్టుగా అభిమానిపించే పదార్థము ఈ సర్వాన్ని కూడా ఆత్మదేవుడే వివిధ రూపములుగా సృష్టించుతున్నాడు సృష్టించడం అంటే కల్పించుతున్నాడు అంతకంటే దేవుడు ఇంద్రియాన్ని నేను ఒక దేవుడికి తీసుకున్నాను ఓం ఓం నమో ఓం నమో సేవాి శాంతి శాంతి